సర్వాధారం ఆత్మ సర్వసాక్షి ఆత్మ సర్వకారణం అది కదలదు నిత్య సర్వగత స్థాను అచలోనాతన అనేటటువంటి నిర్ణయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అజ్ఞానం చేత కర్తృత్వ భోక్తృత్వపు చలన చపలములు నిశ్చలమైన ఆత్మ మీద ఆరోపించుకొని స్వరూపం పోగొట్టుకున్నట్లు బాధపడతారు ఇప్పుడు కృష్ణానంద మఠం వారిది పూర్తయింది అండి శ్లోకానికి సుందర చైతన్యానంద వారితో మొదలు పెడతానండి అలాగే మానసోపాదే ఆత్మని చంద్రే మన నుండి అసంఖ్యాకముగా ఆనందమును వాక్తులు కర్మలు ఆచరించదు కర్మను ఆచరించునప్పుడు తాను ఆచరించునట్లు భావనయుండు భావనయుడును కర్మాచరణ జరిగిన తర్వాత ఆయా కర్మలకు సంబంధించిన ఫలితములు అందినప్పుడు ఆచరణ జరిగిన తరువాత రెండవది భోతృత్వ భావన అనపడుతుంది చూడండి వివాహానికి ముందు ఇద్దరిని అడుగుతాం ఏ రా అబ్బాయి పెళ్లి అడుగుతాం అయినా ఏమిటి వివాహం చేసుకుంటావా ఏమిటి సంగతి అని ఆ చేసుకుంటారండి ఎందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నావా అడిగాం ఆ తృప్తికరస్య ఇప్పుడు తృప్తిగా లేనండి అంటాడు అంటే వివాహం చేసుకుంటే సంతృప్తి కలుగుతుంది అని అంటే ఆలోచన చేశాడు ఆ పెళ్లి కుమార్తె గారిని అడిగాం ఏమ్మా ఏమిటి పని నీ సంగతి అని నేను కూడా అసంతృప్తిగా ఉన్నానండి ఎవడోడు నాకు తోడు ఉంటేనే అవి అసంతృప్తి పోతుంది అతృప్తి కరస్యా అని అనుకున్నాడు సరే వెరీ గుడ్ వెయ్యి మందిని పిలిచాం ఒక మందికి భోజనాలు పెట్టాం అందరూ కలిసి చక్కగా పెళ్లి చేశారు బాగా ఒక యాభై లక్షలు ఖర్చు పెట్టారు అంతా బా జరిగింది వెరీ గుడ్ ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత మళ్ళీ ఇద్దరిని అడిగాం ఏమ్మా బాగున్నారా అంతా ఆనందంగా ఉన్నారా జీవిస్తున్నారా జాగ్రత్తగా జీవిస్తున్నారా జీవేమ శరదాశతం నందామ శరదాశతం అని అందరు దీవించారు కదా మిమ్మల్ని నీ అసంతృప్తి పోయిందా అప్పుడు ఏం చెప్పావు అతృప్తికరస్యా అని చెప్పి పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు అతృప్తి కరసియా పోయి సంతృప్తిగా ఉన్నావా సమ్యక్ తృప్తి కలిగిందా అని అడిగాడు అంత బానే ఉన్నట్టుగా ఉంది కానివ్వండి కానివ్వండి అంటాడు అంటే ఫిలబ్ది బ్లాంక్ అలాగే మిగిలిపోయింది ఈ ఫిలబ్ది బ్లాంక్ మిగిలిపోయినప్పుడు ఏమైంది మళ్ళ మొదలు ఇట్లా మానవ జీవితం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో బ్రహ్మ మానస పుత్రులైనటువంటి వాళ్ళని బ్రహ్మగారి ప్రశ్న అడిగాడు ప్రజాపతుల్ని ప్రశ్న అడిగాడు ప్రజాపతులేమో మనలాగా సమాధానం చెప్పారు అనమాట మేము అతృప్తికరస్యా కాబట్టి మేము ఎవరినో వివాహం చేసుకుని మేము సృష్టిని కొనసాగిస్తాము అని చెప్పారు బ్రహ్మ మానస పుత్రులు ఏం చెప్పారు బ్రహ్మ మానస పుత్రులు సనక సనంద సనత్కుమార సనత్సుజాతులు వాళ్ళే ఉన్నారు మేము ఆల్రెడీ సంతృప్తిగా ఉన్నామండి మాకు ఎవ్వరు సహాయం అవసరం లేదు మేము పర్ఫెక్ట్గా ఉన్నాం మేము అసలు అసంతృప్తి అనేదే మాకు లేదు ఎందుకని నిత్యతృప్తియే ఆత్మనిష్ట అసంతృప్తియే జీవుడు సింపుల్ యాజెక్ట్ జీవుడు అంటే ఏమిటండి అసంతృప్తి నీకు ఎప్పుడు కలిగితే అప్పుడు జీవభావం అంతే ఐఎమ్ నాట్ శాటిస్ఫైడ్ డిస్సాటిస్ఫాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నీ జీవితంలో ఎప్పుడెప్పుడైతే డిస్సాటిస్ఫాక్షన్ దొంగి చూస్తుందో అప్పుడప్పుడల్లా చలనాది యధాంభసీ ఉపమానం గుర్తురావాలి ఏమిటి సరస్సులో నీళ్లు గదిలినవి చంద్రుడు కూడా కదిలేదు అంతే ఈ డిస్సా ఏమండి యువర్ యువర్ ప్రోగ్రెస్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ ఒక పై నేను ఉద్యోగం చేశాను పై బాస్ ఎప్పుడు చెప్పినా ఇదే రిమార్క్ యువర్ యువర్ ప్రోగ్రెస్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ వాడికి ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ డిస్సాటిస్ఫైడ్ అందుకని రాజశబ్దం చేత మానవులందరూ కూడా వెరవాలట ఎందుకని అంటే రాజుకి ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ బాస్కి ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ సేవకుడుగా ఉండేవాడికి ఎప్పుడు సంతృప్తే కానీ చాలా మంది తెలియక పేర్ల నామధేయాల్లోనే రాజశబ్దం లేకపోతే వాడికి నచ్చు ఒకవేళ